మీరు పనిచేయండి నిటారుగా కూర్చోండి కన్నులు మెల్లగా మూసి నడుము నిటారుగా పెట్టి కళ్ళు మూసి కూర్చోండి కళ్ళు గట్టిగా మూగిపోవడదు లైట్గా కంగారు పడకండి తర్వాత ఏమిటి అని కంగారు పడకండి అలా కూర్చోండి అంతే పెదవులపై చిరునవ్వును కలిగి ఉండండి చిరునవ్వుతో ఉండండి అంతే ఏమి చికాకులో పెట్టుకోకండి మనస్సులో వాళ్ళ కల్లోలంగా ఎవేవో ఆలోచనలు వస్తున్నాయా డ్రాప్ చేసేయండి అన్ని సంకల్పాలని డ్రాప్ చేసేయండి ఎలాగన అడగద్దు లేదు డ్రాప్ చేయడమే అంతే మనస్సులో ఏ సంకల్పములు లేవు అసలు మనస్సే లేదు ఏదైనా ఆలోచన ఉంటే మనస్సు ఉన్నట్టు ఆలోచనలేమీ లేకుంటే మనస్సు లేనట్టే మనస్సు లేదు సంకల్పాలు లేవు కానీ నేను ఉన్నాను నేను ఉన్నాను అనే వాక్యం కాదు నేను అనే పదం కాదు అనుభవ రూపంగా क्या पदा भाषल इवीं से कवलमू अभव रूप में उन् ఆ నేనుకి మీరు ఏ నిర్వచనాలు డెఫినెషన్సు విశేషణాలు వేయొద్దు శుద్ధమైన నేనుగా ఉన్నాను నేను శుద్ధమైన నేనుగా నాన్ వెర్బల్ అయామ్నెస్ ఉన్నప్పుడు ఆ ఆ ఉనికి ఆ సత్ ఆ ఉండడం ఆ సత్త అది సుఖమా లేక దుఃఖమా లేక ఏది కాదా ఏదీ కాదు మనస్సు ఉండి సంకల్పాలు ఉంటే ఒక సంకల్పం సుఖం మరో సంకల్పం దుఃఖం అవుతుంది కానీ ఏ సంకల్పాలు లేవు శుద్ధమైన నేనుగా ఉన్నాను ఇది సుఖము కాదు దుఃఖము కాదు ఏది కాదు నేను అంతే शुद्धम ने मग आड़ लेकिन का दहाभिमा बटी मग आड़ अने तेड़ वस्त शुद्धमे विवक्ष लिंग भेद उ नैन अहमस्मी नैनू उन् शुद्ध ने संकल रही स्थिति संकल्पी शुद्धमे उम्मीद इधलास इबंदीयाद यदा అది కులస్థానం కాదు ఇబ్బంది కాదు ఏది కాదు నా చుట్టు ఆకాశము గలదు ఆకాశాన్ని ध्यान चुटू आकाशम चुटू आकाशमेंटे सत् उमे नैनू उन्न ఆకాశము ఉన్నది కేవలము ఈ హాల్లో ఆకాశమే కాకుండా విశాలమైన నిర్మలమైన ఆకాశం అత్యంత గహనమైన ఆకాశం నక్షత్రాలు గ్రహాలు తోటి నిండి ఉన్న అనంతాకాశాన్ని భావన చేయండి అనంతమైన ఆకాశము ఉన్నది నేను ఉన్నాను ఈ అనంతమైన ఆకాశము యొక్క నేను వేరుగా ఉన్నానా నేను ఆ అనంతాకాశము యొక్క సత్తలో నేను అనే సత్త కూడా కలిసిపోయి ఉన్నది అనంతాకాశము గలదు ఉన్నది నేను ఉన్నాను ఈ సత్తకి ఈ ఉ ఉనికికి ఒక నామం కాని రూపం కాని ఏమీ లేదు అదేమీ ఒక పరిచ్ఛిన్నమైన ఆకారంతో లేదు కానీ చాలా దృఢంగా అనుభవానికి వస్తున్నా ఉనికి నేను కంటితో చూడటం లేదు కానీ నాకు దృఢంగా అనుభవానికి వస్తున్న ఉనికి సత్ ఆ స శ్రీకృష్ణుడు ఆ సతికి శ్రీకృష్ణుడు అనే అందమైన ముద్దైన పేరు పెట్టుకోవడంలో అభ్యంతరమేం లేదు ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు నాకు అనంతమైన సద్రూపంగా అనుభవానికి వస్తున్నాడు మెల్లగా కన్నులను తెరవాలి ఈ రకంగా ఆత్మరూపంగా అనుభవానికి వచ్చేటువంటి ఆకార వికార ప్రకారములన్నిటికీ కూడా అతీతమైన అసత్ దట్ ప్రెసెన్స్ అది శ్రీకృష్ణు ఇప్పుడు మీరు ఓ చెట్టు చూశారనుకోండి ఆ చెట్టు అంటే ఆ ప్రెజెన్సే మీకు చెట్టు రూపంగా కనపడుతుంది ఓ పువ్వు చూశారనుకోండి గులాబీ పువ్వు ఆ ప్రెజెన్సే గులాబీ పువ్వు రూపంగా కనపడుతుంది ఒక మనిషి ఆ ప్రెజెన్సే మనిషి రూపంగా ఓ పశువు సకల రూపముల కూడా ఆ సర్వవ్యాపకమైన సత్తయే అన్ని రూపాలుగా మనకి భాషిస్తోంది ఆ లేని రూపాన్ని ఏదైనా ఒకదాన్ని మీరు భావన చేయగలుగుతారా చేయలేరు ఏ రూపాన్ని మీరు భావన చేసినా ఆ సత్త యొక్క అధిష్టానంలో మాత్రమే మీరు రూపాన్ని భావన చేయగలుగుతారు అటువంటి సకల రూపములకు అధిష్టానంగా ఉంటూ తాను స్వయంగా ఏ రూపము కాకుండా ఉన్నటువంటి ఆ ప్రెజెన్స్ ఆ ఉనికి ఆ ఏది కలదో ఏది మాత్రమే మీరు అనుభవించగలుగుతారో దేనిని కంటితో ఇలాలా చూస్తే కనబడదో కానీ కంటితో కనబడేదానికి సర్వమునకు ఏది ఏ సత్త అధిష్టానంగా ఉన్నదో అది శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు ఒకప్పుడున్నాడు ఇంకోప్పుడు లేడు అనే ప్రసక్తి ఉండదు ఒకచోట ఉన్నాడు ఇంకో చోట లేడు అనే ప్రసక్తి ఉండదు అవ్యయం అనుత్తమం అధ్యాత్మసాధన అన్నింటిలోకి కేవల సద్రూపంగా నిలిచి ఉండడము సర్వోత్తమైన సాధన ఎంతకంటే వేరే సాధన లేదు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మానవుని యొక్క ఆ సంస్కారాలు అలా ఉంటాయి కొన్ని వాసనలను పెట్టుకుని ఉంటారు ఇలా కళ్ళు కూర్చున్నాను అనుకోండి అప్పుడు ఒక ఆయన అన్నారు నాతో ఏమిటా స్వామిజీ అలా కళ్ళు ఏం ఏమి ధ్యానం చేస్తావు ఏముంది ధ్యానం చేయడానికి వచ్చి అక్కడ ఆ హోమో ఏదో హోమో అవుతుందో వచ్చి కూర్చో అన్నాడు అంటే ఆయన ఆ కర్మవాసన బలం ఎలా ఉంటుందంటే ఇలా కడుమూసుకుంటే ఉంది ఏదైనా కర్మ చేస్తే ఏదైనా ఉంది కదా అని ఒక ఆయన ఏం చేస్తున్నారండి ఏదో పుష్పం చదువుతున్నారు ఏం చదువుతున్నారని నన్ను అన్నారు ఏదో కేనోపనిషత్తు చదువుతున్నానండి అన్నా ఇంకేనోపనిషత్తు అయ్యా ఈ అట్ట దగ్గర నుంచి అట్ట దాకాను కేనా కేనా కేనా ఏమిటి ఏమిటి తెలుస్తుంది నీకు అంతకంటే చక్కగా గాయత్రీ జపం చేయొచ్చు కదా లేకపోతే శివ శివ పంచాక్షర జపం చేయొచ్చు కదా లేకపోతే పంచదశయో షోడశయో జపం చేయొచ్చు కదా అని సలహా చెప్పాడు అంటే అలాగే నాకు అవకాశం వచ్చినప్పుడు అది చేస్తానని నేనున్నాను అంటే మానవుల యొక్క సంస్కారం ఎలా ఉంటుందంటే ఈశ్వరారాధన అంటే అది అయితే ఏదైనా కర్మ అవ్వాలి పూజ చేయి లేదా కళ్యాణం చేయి అయితే అదేనా అవ్వాలి లేకపోతే కళ్ళు ఏదైనా మంత్రం చేయి షోడశాక్షరం చేయి పంచదశాక్షరం చేయి ఈ మంత్రం చేయి ఆ మంత్రం చేయి గురుమంత్రం చేయి గురుమంత్రం చేయి అంటే అర్థమేంటి ఏదో ఉంటుంది గురుమంత్రం చేయంటారు అంటే ఇప్పుడు దేవుణ్ణి పుష్ చేస్తున్నట్ట తనను పుష్ చేస్తున్నట్టలుగా ఉంటుంది మంచిది మంత్రం మంచిదే అలా చేయి అదే అది కానీ ఊరికే కడుమూసుకుని ఏ సంకల్పం లేకుండా కూర్చుంటే నీకేమొస్తుంది అని కొంతమంది అంటారు ఇటువంటి వాసనలు అంటే ఇటువంటి అభిప్రాయాలు సరికాదు ఏ సంకల్పం లేకుండా నిస్సంకల్పంగా కేవల సద్రూపంగా నిలిచి ఉండడము అధ్యాత్మ సాధనలన్నింటిలోకి సర్వోత్తమైన సాధన దీన్ని గట్టిగా నేను వర్ణించి చెప్పలేను మీరు మూడింటి గురించి ఆలోచించటం మానేయాలి సంకల్పించటం మానేయాలి జగత్తును సంకల్పించటం అనవసరం ఎందుకు జగత్తు నామరూపాత్మకము మిథ్య ఎందుకు సంకల్పించాలి సో డ్రాప్ ఇట్ నన్ను నేను సంకల్పించుకోవటం అదే అనవసరమే ఎందుకంటే నా ఎందు ఒక వ్యక్తిత్వాన్ని ఆరోపించుకుని పరిచ్ఛిన్నమైన అహంకారాన్ని సంకల్పించి ఉద్ధరించిదే ఉంది దాన్ని డ్రాప్ ఇట్ దేవుణ్ణి సంకల్పించటం అది మానేసే ఎందుకో తెలుసునా నీవు ఏది సంకల్పిస్తావో అది దేవుడు కానే కాదు ఏది దేవుడో దాన్ని నువ్వు సంకల్పించడం వల్ల వదు అప్రాప్య మనసా సహ దేవుడు సర్వవ్యాపకుడు అండి సర్వవ్యాపకుడు ఇప్పుడు సంకల్పించండి ఏం సంకల్పిస్తారు సర్వవ్యాపకుణ్ణి ఆకాశం సంకల్పించమన్నా అంటే అర్థం ఏమిటి సంకల్పమే జారిపోకూడదు ఎందుకంటే అనంత ఆకాశాన్ని ఏం సంకల్పిస్తారు సంకల్పమే జారిపోకూడదు అప్పుడు మీరు అనంత ఆకాశస్వరూపంగానే ఉంటారు కాబట్టి దేవుణ్ణి సంకల్పించు అంటే నువ్వు సంకల్పించేది దేవుడి ఏదో ఆరోపించిన ఒక రూపమో ఆకారమో అవుతుంది తప్ప అది సత్యం ఎలా కాబట్టి దేవుణ్ణి సంకల్పించద్దు దేవుణ్ణి సంకల్పించే డిసిప్లిన్ వేరే డిసిప్లిన్ ఒక స్టెప్ లోవర్ డిసిప్లిన్ అది ఇది హయ్యెస్ట్ డిసిప్లిన్ దేవుణ్ణి కూడా సంకల్పించద్దు నిస్సంకల్పంగా కూర్చుంటే దట్ ఈస్ ది హయ్యెస్ట్ స్పిరిచువల్ డిసిప్లిన్ అనుత్తమం ఎంతకంటే ఉత్తమమైనది మరి లేదు ఆ నిస్సంకల్ప స్థితిలో సకల పరిచ్ఛేదరహితంగా అనుభవానికి వచ్చే సత్ మాటలతో వర్ణించలేరు దాన్ని అందుకే సూచించగలరు అటువైపు నువ్వు అడుగులు అని చెప్పగలుగుతారు మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు అదే శ్రీకృష్ణుడంటే అది పరంభావం అది తెలీదు అజానంత అది తెలీదు తెలియక అటువైపు అడుగులు వేసే క్రమంలో ఒక రూపాన్ని పెట్టుకుని పూజాది చేసుకోవటం మంచిది అలా చేయాల్సిన మాటే కానీ రూపం ఇస్తే ఇదే ఫైనల్ అని వాడు అక్కడ ఇరుక్కుపోతే అది పొరపాటు అలా చేయకూడదు తర్వాత శ్లోకం నాహం ప్రకాశ సర్వస్యా యోగ మాయా సమావృత మూఢోయన్నామజమవ్యయం అవతరిక తదజ్ఞానం కిన్ నిమిత్తం ఆ అజ్ఞానము ఏ కారణంగా ఉంది మనిషికి మనిషిలో అజ్ఞానమున్నది సంకేతమే ఈశ్వరుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నాడు మీకు ఒక్కటే రహస్యం మీరు సత్యాన్ని గుర్తుపట్టలేకపోతే దాని స్థానంలో అసత్యాన్ని ఆరోపించి కూర్చుంటారు మీరు అది త్రాడు అని మీకు తెలియకపోతే మీరు ఏమనుకోవాలి న్యాయంగా ఇక్కడ ఏదో ఉంది అదేమిటో నాకు తెలియట్లేదు అని అనుకోవాలి కానీ మీరు అలా అనుకోరు అది పామని అనుకుంటారు అని ఎందుకంటే ఆ వాసన ఒక నామరూపాన్ని దాన్ని రెత్తిమీద పారేసేదాకా నిద్రపట్టదు మనస్సు అలాగే పనిచేస్తుంది ఎప్పుడైతే మీకు ఈశ్వరుని యొక్క తత్వము అవగతం కాదో ఒక నామరూపం పట్టుకుని ఇది ఈశ్వరుడు అంటాడు ముందు తర్వాత ఏమంటాడో తెలుసిన ఇదే ఈశ్వరుడు అంటాడు ఆ తర్వాత ఏమంటాడో తెలిసిన మరో నామరూపం ఈశ్వరుడు కాదు అంటాడు ఆ తర్వాత ఏమంటాడంటే ఆ నామరూపం ఈశ్వరుడు కాని దాన్ని ఆరాధిస్తున్నవాడు వాడు దుష్టుడు అంటాడు ఆ తర్వాత వెళ్ళి వాడి మీద రాయివేస్తాడు ఆ వికృతి ఆ పతనము అలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి నామరూపములతో బాటుగా దాని ఎందు అనుగతమైన తత్వాన్ని తెలుసుకోకపోతే అంతా దోషమే ఎందుకు ఈ అజ్ఞానం ఎందుకు ఉన్నది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే ముందు అజ్ఞానం ఉంది అనో ఒప్పుకోవాలి అజ్ఞానాన్ని ఒప్పుకోకపోతే ఇంకా ఎందుకు అనే ప్రశ్నే లేదు అజ్ఞానాన్ని ఒప్పుకుంటే దానికి కారణమేమి అని ఈ ప్రశ్న స్నాహం ప్రకాశ సర్వస్య నేను అందరికీ బట్టబయలుగా లేను బట్టబయలు అంటే ప్రకాశ అందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉండడం బట్టబయలు అంటారు నేను అలా లేను యోగమాయ సమావృత నేను కప్పివేయబడి ఉన్నాను దేనిచోత కప్పివేయబడి ఉన్నాను యోగమాయ చేత కప్పివేయబడి ఉన్నాను యోగమాయ అంటే అది ఏదో అనుకున్నారు యోగమాయంటే ఏదో ఉంటుందండి అది కప్పేసి ఉంటుంది మనకు తెలియదు అండి ఇంకా మనం వెళ్ళొద్దామండి అని ఎవరిదాన్ని వాళ్ళు నేర్చకపోవడం అలా కాదు అదేమిటో ఆ యోగమాయంటేమిటో తెలుసుకోవాలి తెలుసుకుంటే అదన్ని మనం పక్కన పెట్టచ్చు తీసి శ్రీరామకృష్ణుని వారు దృష్టాంతం చెప్పేవారు దేవుడికి పరదా వేస్తారు తెర వేస్తారు దేవాలయంలో ఎప్పుడో అప్పుడప్పుడు దేవాలయంలో తెర వేసేస్తూ ఉంటారు అలా ఏదో ఆగమంలో పూజా పద్ధతుల్లో ఏదో ఉంటుంది నైవేద్యం పెట్టేప్పుడు తెర వేసేస్తారు చిన్నపిల్లవాడికి అన్నం పెట్టేప్పుడు అందరిలో పెట్టరు లోపలికి తీసుకెళ్ళిపోయి తలుపు వేసేసి అన్నం పెడతారు ఎందుకంటే దిష్టి తగ్గుతుందండి అవునండి లేకపోతే అందరి ముందు కూర్చుని వెండి గిన్నెలు పెట్టుకుని నాలుగో ఐదోనో దాంట్లో ఇంత అన్నం వేసి పెరుగు వేసి మరొకటి వేసి కలిపి వాడు నోట్లో కుక్కుతారా అలా చేయరు లోపలికి తీసుకువెళ్ళి పెడతారు ఎందుకంటే దిష్టి తగులుతుందని భయం అవి బాబా ఇంత తిండి వీడు తినేస్తున్నాడు ఏమిటనా అనిపిస్తుంది అది అలాగే దేవుడికి కూడా బహుశా దృష్టి దోషం తగులుతుందని చెప్పేసి అలాగా తెరవేస్తూ ఉండు ఉండొచ్చు సో ఎందుకో నాకు తెలియదు తెరవేసేస్తారు ముఖ్యంగా నైవేద్యం పెట్టేప్పుడు తెరవేసేస్తారు సో కొన్ని తెరలు ఎలా ఉంటాయంటే చాలా తిక్కుగా ఉంటాయి ఎంత తిక్కుగా ఉంటాయంటే ఈ మీరు కూర్చున్న బరక ఉంది చూడండి అలాంటిది అడ్డంగా కట్టేసినట్టుగా ఉంటాయి అవతల ఇంకా కనపడదు దీపం ఉన్నా కూడా కనపడదు కొన్ని తెర్రలు కొంచెం పలసగా అంత తిక్కుగా ఉండవు కొంచెం పలసగా ఉంటాయి అప్పుడు అవతల ఏదో మొత్తానికి దేవుడు బొమ్మ ఏదో ఉన్నట్టు అక్కడ దీపం వెలుగుతున్నట్టు చూచాయిగా కనపడుతుంది కొన్ని తెరలు ఉల్లిపొర కాగితంలా ఉంటాయి ఏదో శాస్త్రానికి వెయ్యాలి కాబట్టి ఇలా లాగుతాడు తప్ప మనకు కనపడుతూనే ఉంటుంది అలాగే కొందరి మనసు ఆ బరకం అంత థిక్గా ఉంటుంది ఇంకా దేవుడు కనపడే ప్రసక్తే లేదు కొందరి మనస్సు ఓపీసారి థిన్గా ఉంటుంది అప్పుడప్పుడు దేవుడు కనపడుతూ ఉంటాడు కొందరి మనస్సు ఉల్లిపొర కాగితంలాగా స్వచ్ఛంగా ఉంటుంది ఎప్పుడూ దేవుడు కనపడుతూనే ఉంటాడు సర్వత్రా కూడా దేవుడు కనపడుతూనే ఉంటాడు అలాగ యోగ మాయ అది మాయ అజ్ఞానపు తెర ఉంటుంది కొద్దో అందరికీ ఉంటుంది కానీ మరీ తిక్కుగా ఉండకూడదు ఓపిసరు తిన్నుగా ఉండాలి ఎప్పుడో తెర తెర అంటే ఇంకేదో శాస్త్రం కోసం తెర వేసేమని ఉండాలి ఇంకా మళ్ళీ అవతల వైపు యుద్ధం జరిగినా ఇటువైపు ఏమీ తెలియని అంత గట్టి తెర వేసేయకూడదు ఏదో లైట్గా అందుకే శాస్త్రం కోసం తెరన్నట్టుగా సో అలా ఉండాలి యోగమాయ సమావృత యోగమాయ చేత నేను కప్పివేయబడి ఉన్నాను యోగమాయ అంటే అజ్ఞానం మాయా అంటే అజ్ఞానం ఈ అజ్ఞానము సింగిల్ కాదు అది అది కాంబినేషన్ కాంపోజిట్ యోగ సత్వరజస్తమ గుణములు మూడు ఉన్నాయి దాంట్లో అందుకే దాన్ని యోగా అన్నారు అదే అజ్ఞానం కాబట్టి మాయా ఇప్పుడు అజ్ఞానము అని కానీ ఒక్కటనుకున్నారు మూడమ్మ అని చెప్పి యోగ కాంపోజిట్ ఓకే యోగ మాయా సమావృత అది కప్పివేసి మనిషి కూడా అంతే దేవుడే కానక్కర్లా నిజానికి మీకు రహస్యం చెప్తా మనిషిలో ఏ లక్షణాలు ఉన్నాయో అన్నీ దేవుళ్ళలో ఉంటాయి ఎందుకో తెలుసిన వీడు దేవుడి వచ్చాడు కనుక నగలో ఎన్ని లక్షణాలు మీకు కనపడుతున్నాయో అన్ని బంగారంలో ఉంటాయి నగ ఎలా ఉంటుంది మెలమెల మెరిసిపోతూ ఉంటుంది ఎందువల్ల బంగారం అలాంటిది కాబట్టి మనిషి మనిషి ఉంటాడు మీకు వాడి హృదయంలో ఏముందో మీకు తెలుస్తుందా తెలీదు కప్పి ఉంటుంది వాడి హృదయంలో ఏముందో తెలియదు దేవుడు కూడా అంతే ఈ దేవుడు కనపడ్డావు కని ఉంటాడు కనపడ్డావు మనిషి ఉంటాడు మనిషి హృదయంలో ఏముందో తెలీదు తర్వాత ఈ యోగమాయకి నిలాయన క్రీడ అని పేరు పెట్టారు అంటే దాగుడుమూతాలు ఆట ఎప్పుడైనా చూసారే ఆట ఈ ఆట ఒకడు వెతకాలి వీళ్ళు దాముకుంటారు ఆ దాముకోవడంలో మీరు ఇంటికి పారిపోయి మీ ఇంట్లోకి రావడానికి వీలు లేకుండగా ఎక్కడా వెతికి పట్టుకోవడానికి వీలు లేకుండా దాముకున్నారనుకోండి ఇంకా ఆటే ఉంటుందండి అదే ఉండదు అటే ఉండదు ఒకసారి దావుడి మూతాలాటని మేము నలుగురు ఉన్నాం దావుడి మూతాలాట ఆడదని రాని నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు సరే మొదలుపెట్టారు దాంట్లో మొఖండి దొంగ వాడు వెతికి పట్టుకోవాలి నేను దొంగ అన్నారు వాళ్ళు మొత్తానికి నేను దొంగని పుణ్యాన్ని వెతికి పట్టుకోవాలి వీడు ఏం చేయాలి దొంగ ఏం చేయాలి అటు తిరిగి కళ్ళు మూసుకుని నిలపడాలి రెండు నిమిషాలు ఆ నిమిషం అయిన వెంటనే కళ్ళు తెరిచి వెతకడం ప్రారంభించాలి వీళ్ళు ఏం చేశారు ఓ తోటలో ఆడుతున్నాము వీళ్ళు ఏం చేశారో తెలిసిన వీళ్ళ ముందే కూడబొలుక్కుని నన్ను దొంగని చేసి నేను అటు తిరిగి కళ్ళు మూసుకున్నప్పుడు చెప్పులు దొరుకుని ఇళ్ళకు వెళ్ళిపోయాయి నేను కళ్ళు తెరిచి వెతకడం ప్రారంభించాను వెతుకుతున్నాను సందు గొంతు చెట్టు పుట్ట అన్నీ వెతుకుతున్నాను ఎవడూ కనపడలేదు ఐదు నిమిషాలు అయింది గట్టిగా కేకేశాను అదే ఇంక నేను వెతకలేను రండిరా అని ఎవడూ కనపడలేదు మళ్ళీ కేకేశాను అప్పుడు అక్కడ రైతుండి వచ్చాడు ఏం పంతులు గారు ఏమిటి వెతుకుతున్నావు అన్నాడు వీళ్ళ ముగ్గురు దాగుడు మోతాలాట కోసం వెతుకుతున్నాయా అంటే వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు కదండి అన్నారు అప్పుడు నేను ఇంటికి వీళ్ళు పగలబడి నవ్వు నన్ను చూసి అలా ఉండదు దాగుడు మూతాలాట దాగుడు మూతాలాట ఎలా ఉంటుందంటే వాళ్ళు అక్కడే దాముకుని ఉంటారు ఎలా దాముకుంటారు కనపడకుండా దాముకుంటారు కానీ ఒక్క పిసరు తెలివితేటతో వెతికితే దొరుకుతాయి కాబట్టి దాముకోవడము ఉంటుంది దొరకడం ఉంటుంది మాయా అంటే దాముకోవడం యోగ అంటే దొరకడం అది యోగ అంటే దొరకడం కోసం దాముకున్నాడు మీరు ఒక్క పిసరి తెలివితేటలతో వెతికితే దొరుకుతాడు యోగం అంటే దొరకడం అండి కర్మయోగం భక్తి జ్ఞానయోగం అంటే దేవుడు దొరకడం కానీ దొరకాలంటే దావుకుంటే దొరకడం కానీ దావుకోకపోతే ఇంకా దొరకడమే ఉంది కాబట్టి ఇది నిలాయన క్రీడ ఈ దావుడు జీవుడికి ఈశ్వరుడికి మధ్యనే ఆట నడుస్తుంది మీరు ఈ ఆటని తెలివిగా ఆడాలి ఆటని మూర్ఖంగా ఆడకూడదు తెలివిగా ఆడాలి ఇప్పుడు కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు వాడు దెయ్యం వాడు అలాగ వెళ్ళి పహిల్ వాళ్ళ వెళ్ళి బ్యాట్ పట్టుకుని నిలబడతాడు బాలు రా వచ్చేస్తుంటే ఊపిస్తూ ఉంటాడు అది తగిలితే వెళ్ళిపోతుంది ఫోరు తగలకపోతే వెనక్కిపోతుంది ఈ లోపల అవుట్ అవుతాడు అలాగా బండస్వాధ్యాయు ఆట ఆడకూడదు కొంచెం దాన్ని ఒక పిసరు టాలెంట్గా ఆడాలి గట్టిగా ఊపిస్తారు నాకంతే చేతనం అంటే అదేమంటుంది కాబట్టి ఒక్కపిసరి తెలివితేటలతోటి ఈ దాగుడు మూత అలాట ఆడాలి దేవుడు ఇదో మా మాకు మా తాతగారు ఇచ్చారు ఈ బొమ్మ ఇంక ఇదే అలా పెట్టు కూర్చుంటే అది ఆటం కాదు ఏమీ కాదు తాతగారు ఇచ్చిన బొమ్మ కొద్ది రోజులు ఓసారి ఏమైందో చెప్తా ఈ బొమ్మ అంటే చెప్తున్నా ఇంటికి భిక్షకు వెళ్ళారు స్వామీజీ మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం ఇబ్బంది మీరు పరిష్కరించాలి ఏమిటంటే ఇబ్బంది అంటే వాళ్ళకి తాతగారు బొమ్మ ఇచ్చారు కృష్ణుడి బొమ్మ దానికి కాలు విరిగిపోయింది ఇప్పుడు పరేషాన్ పరేషాన్ అంటే హైదరాబాదీ భాష మొరవాలనుకోకండి అంత సమస్య ఇప్పుడు ఎలాగా మరి ఎలాగేమిటండి అంటే ఇప్పుడు ఈ విరిగిపోయిన కృష్ణుని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ సమస్య ఏంటంటే నువ్వు పట్టుకుపోతావా అని అని నేను ఇక మనం చెప్పేసి ఎందుకంటే విరిగిపోయిన కృష్ణుని ఎవడోహ్ని తీసుకుపోతే వాళ్ళకి ఇప్పుడు కొత్త కృష్ణుడిని తెచ్చుకొస్తారు వాళ్ళు నేను నాకు ఇచ్చేయని నేను భరిస్తాను ఏం పర్వాలేదు అంటే విరిగిపోయిన కృష్ణుని ఇంట్లో ఉండడం శుభం కాదని దానికే ఉంది మాటు పెట్టవాయా లేదు మాటు పెట్టినా కూడా శుభం కాదు మేము కొత్త కృష్ణుని తెచ్చుకుంటాం అయితే దీన్ని పక్కన పెట్టి గుట్లో పెట్టాం అలా కాదు ఇంట్లో ఉండకూడదు అది సన్యాసిని ఎత్తిమీ పారిస్తే వాడు భోజాడు నేను తెచ్చుకొచ్చాను ఇంకా ఇప్పటికీ ఉంది నా దగ్గర విరిగిపోయి నేను దాన్ని మాటు పెట్టలేదు ఏం పెట్టలేదు అలా పెట్టాను మన జీవితానికి ప్రతిబింబంగా బాగుంటుందని అన్నట్టుగా ఎందుకంటే ఏదో ఒకటి విరిగిపోవడం వల్లది ప్రతివాడి జీవితానికి ఉన్నదే అది కాబట్టి మనకది ఉంటుందని అలాగే అటు కాబట్టి బొమ్మే సర్వం ఇలాగే ఉంటుంది కనుక బొమ్మతో ఆరంభించాలి జ్ఞానం తెచ్చుకుని ఆ బొమ్మ వెనక్తాలు ఉండే తత్వాన్ని పట్టుకోవాలి యోగమాయా సమావృత అది యోగమాయ కాబట్టి యోగమాయకి రెండు అర్థాలు చెప్పాను మీకు యోగశ్చాసము మాయాచ ఇది యోగము ఇది మాయా కర్మధారే సమాసం రెండోది యోగాయ మాయా అంటే కలుసుకోవడం కోసం దాముకున్నాడు దొరకడం కోసం దాముకున్నాడు చతుర్థీ తత్పురుష నేనా యోగమాయ చేత కప్పివేయబడి ఉన్నాను భగవంతుని తెలుసుకోలేనివాడు మూఢుడనబడును భగవత్ తత్వాన్ని తెలుసుకోలేనివాడు మూఢుడు మూఢోయం నాభిజానాతి నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు మూఢుడు నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు ఈ కథ మీకు తెలిసే ఉంటుంది అయినా చెప్తాను ఓ భక్తుడు ఉన్నాడు రోజు పూజాది బాగా చేస్తూ ఉండడు ఒకసారి దేవుడు స్వప్నంలో కనుపడ్డాడు ఈ దేవుడు ఎప్పుడు స్వప్నంలోనే కనపడతాడు మామూలప్పుడు కనపడతాడు మామూలప్పుడు కనపడతాడా ఎందుకు కనపడతాడు మనం జ్ఞానం ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకుంటే కనపడతాడు లేకపోతే స్వప్నంలోనే కనపడతాడు ఎనివే కనపడి భక్త పూజకి మెచ్చాను వరం కోరుకో అంటే నువ్వు మా ఇంటికి అతిథిగా రా అని వీడు వరం కోరాడు సరే సంతోషం రేపే వస్తాను ఈ కథ తెలుసు అయినా వినేసేయండి ఒకసారి రేపే వస్తాను అన్నాడు దేవుడు ఈయన మొన్న పొద్దున్న లేచేసి తెల్లవారుదామునే ఇల్లంతా శుభ్రం చేసేసి కడిగేసి ఇంటి ముందు రంగవల్లు దిద్దేసి మావిడాకు తోరణాలు కట్టేసి లోపలేమో పంచభక్ష పరమాణాలు స్వీట్లు టిఫిన్లు అన్నీ తయారు చేసేసి రెడీగా ఉన్నాడు దేవుణ్ణి రిసీవ్ చేసుకుని ఇంతట్లో ఓ వచ్చింది ఆవు వచ్చి ఆ తోరణానికి ఉన్న పచ్చ ఆకుని అక్కడ అరిటి కట్టాడు అరటి అరటికి చెట్లు కట్టేస్తారు అరటి చెట్టుని మొదలంటా నరుక్కొచ్చి కట్టేస్తారు అదేదో గొప్ప అనుకుంటారు చాలా తప్పు అది ఎందుకంటే అరటి చెట్టుని అలా వదిలేస్తే గెల వీడు ఆ పచ్చి గెలతో పాటుగా కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తాడు ఏమవుతుందో చెట్టు ఎండిపోదు మొన్నడు ఏం చేస్తాడు రోడ్డు పక్కన పారేసి వస్తాడు అది మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాన్ని తీసి ఎక్కడో పారేయారు అది కూడా ఎక్కడో చక్కగా పారేయడు రోడ్డు అడ్డంగా పారేసి వస్తాడు అరటి చెట్టు నల్లా నరకచ్చా చెట్టు నల్లా నరకచ్చా ఎవరు చెప్పారండి ఎక్కడ పట్టుకొచ్చారు మీరు శాస్త్రం చెట్టు నల్లా నరకచ్చా బతుకున్న చెట్టుని ఎంత తప్పది ఏమో మరి అలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు నా మట్టికి అలా అనిపించింది ఎనీవే అరటి కూడా కట్టాడు మేఘమా అబ్బా శ్రీకృష్ణుడు ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతలో ఏమన్నాడో తెలుసిన తపాం అహం వర్షం నిగృత్సృజామి నలభై మూడు డిగ్రీలు మీకు తడాఖా చూపిస్తాను నేనే అన్నాడు అహం తపామి సూర్యుని రూపంగా వర్షపు చుక్క పడితే బాగుండురా అని మీరు గెలగలేనిట్లా చేస్తాను నిగృహ్హామి ఉత్సృజామిచ ఏమో ఇంత హింస పెట్టడం న్యాయం కాదు ఆ నేలను విదిలిపెట్టవాయా అని ప్రార్థిస్తే సరే కాని అని విడిచిపెడతాను అదే శ్రీకృష్ణుడు అంటే అలాగే ఉంటాడు శ్రీకృష్ణుడు అంటే బొమ్మ అనుకుంటే మరి ఇది ఇది తెలియదు దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఏమంటే మీరు ప్రెసెన్స్ ఫీల్ అయ్యారా లేదా గర్జన వినగానే వాట్ ఈజ్ ఇట్ దట్ యూ ఎక్స్పీరియన్స్ ఏ గ్లోరియస్ ప్రెసెన్స్ మెరుపు చూడగానే ఏ గ్లోరియస్ ప్రెసెన్స్ గాలి వీయగానే గ్లోరియస్ ప్రెసెన్స్ దట్ ఈస్ శ్రీకృష్ణ ఆ ప్రెసెన్స్ పరం భావం అది తెలియని వాడికి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు గురువాయూర్లో ఉన్నాడు అంటాడు గురువాయూర్ వెళ్తే వాళ్ళేమో నువ్వు చొక్కా ఉపయోగం లోపలికి రావద్దంటారు లేదు ఇంకేదో కండిషన్ పెడతారు ఏదో చేస్తారు వాళ్ళు చేయాల్సిందేదో వాళ్ళు చేస్తారు ఎనివే కాబట్టి మొన్నటి ఆవు ఆ అరిటాకు తింటుంటే వీడు కర్ర పుచ్చుకుని గట్టిగా నడ్డి మీద కొట్టాడు దాన్ని ఎందుకంటే వీడు కష్టపడి అరికి చెట్టు తీసుకొచ్చి కట్టి పెట్టాడు అక్కడ ఈ ఆవు వచ్చి ఇలా పెట్టుకొట్టాడు అది పారిపోయాడు ఈ లోపల ఈయన వెయిట్ చేస్తున్నాడు దేవుడి కోసం ఈ లోపల ముష్టివాడు వచ్చాడు ముష్టివాడిని చూస్తే చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది ఇప్పుడు ముర్టివాడు మీరు దీపం వచ్చిందనుకోండి రెడ్ లైట్ వచ్చింది మీరు కారులో కూర్చొని ఉంటారు వాడు వచ్చినప్పుడు మనకు చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది వాడు వాడికేసి చూడాలని ఇతలకే తిప్పేసుకుంటారు లేకపోతే తీసివాడికి ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చి పంపించేస్తారు ఎందుకంటే వాడు అక్కడ ఉంటే ఎంబరాసింగ్గా ఉంటుంది అలాగే అందులో మీ ఇంటికి వీఐపీ ఎవరైనా వస్తున్నారనుకోండి మీరు అన్ని అలంకారాలన్నీ చేసి పెట్టుకున్నప్పుడు ఓ ముష్టివాడు వచ్చి ఎదుర్కుండా మకాలు అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎంబరాసింగ్గా ఉంటుంది అలాగే ఈ ముష్టివాణ్ణి చూసి ఏ పో అతలకి నువ్వు కనపడటం అంటే తంతాను అని నేను కోప్పపడతాడు అంటే వాడు అయ్యా నాకు మీ ఇంట్లోంచి సుగంధ పరిమళాలన్నీ వస్తున్నాయి భిక్ష ఏదో ఆహారం మీరు చేసినట్టున్న నాకు ఏదైనా పెట్టించండి అంటే కనపడితే తంత అని చెడమడా తిట్టే స్పంపించేస్తాడు దేవుడు రాలేదు ఆ వేళ మళ్ళీ రాత్రి నిద్రపోయాడు కళ్ళొచ్చింది ఆ కళ్ళలో దేవుడు కనపడి ఏ భక్త అని పిలిస్తే ఏం భక్త అయ్యా నీకోసం నేను రోజంతా వేచి ఉన్నాను పైగా వస్తారని మాట కూడా ఇచ్చావు రాలేకపోయావు ఎందుకు రాలేదు అని అడుగుతాడు నేను వచ్చానరా ఓసారి బడిత పూజ చేశావు ఇంకోసారి తెట్ల పూజ చేసావు నేను వచ్చాను మొదటిసారి ఏమో ఆవు వచ్చాను లేకపోతే గేది రూపంగా వచ్చాను రెండోసారి ముష్టివాడి రూపంగా వచ్చాను నువ్వు గుర్తుపట్టలేకపోయావు మూర్ఖుడా అని అంటాడు దేవుడు అదే కథ మూఢోయం నాభిజానాతి ఎందుకంటే దేవుడు అంటే వీడు ఒక నిర్ణయం చేసి కూర్చున్నాడు దేవుడు ఇలా ఉంటాడు వీడే వీడే ఇప్పుడే చూసు వాళ్ళ భావమరది కంటే కూడా దేవుడు బాగా తెలుసు అన్నట్టుగా మాట్లాడతాను సో ఒక ఆయన నన్ను అడిగారు విష్ణువు గొప్ప శివుడు గొప్ప అడిగారు అంటే నేను అన్నాను ఏముండవే మీకు విష్ణువు శివుడు మీకు ఇద్దరూ తెలుసుండొచ్చు అంచేత మీరే చెప్పాలి నాకు కానీ నేను కానీ మా వంశం పద్నాలుగు తరాల వరకు నాకు తెలిసినంతలో ఎవడూ కూడా ఇటు విష్ణు గారిని కలవలేదు అటు శివుడి గారిని కలవలేదు కాబట్టి ఎవరి గొప్ప నేను ఎలా చెప్పగలుగుతాను మీరు కలిసి ఉంటారు ఇద్దరిని కూడా కలిసి ఉంటుంటారు మీరు చెప్పండి అని నేను సో ఆ విధంగా నాకు దేవుడు తెలుసు అని ఎవడైతే అన్నాడో వాడు మూఢుడు వాడు అసలైన దేవుణ్ణి గుర్తుపట్టనేలేదు నాభిజానాతి మూఢోయం నాభిజానాతి లోక లోక అంటే మనుష్యుడు అని అర్థం లోక అంటే లోకము అనుకోకండి లోకం అంటే మనకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నాడు మనుష్య మానవుడు తర్వాత నేను పుట్టలేదు గిట్టలేదు మాం అజం అవ్యయం నేను పుట్టలేదు నాకు గిట్టుట లేదు అంటే అజం జం అంటే భూతకాలం నాకు భూతకాలం లేదు అవ్యయం వ్యయం అంటే భవిష్యత్తు నాకు భవిష్యత్తు లేదు నేను ఎప్పుడు వర్తమాన స్వరూపుడు అనే అంటే ప్రెజెన్స్ మీరు ఆలోచించండి ప్రెజెన్స్ ప్రజెంట్లో ఉంటుందా ప్యాస్ట్లో ఉంటుందా ఫ్యూచర్లో ఉంటుందా ప్రజెంట్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా ప్రెసెన్స్ ఈజ్ ప్రజెంట్ ప్రెసెంట్ ఈజ్ ప్రజెన్స్ దట్ ప్రజెన్స్ ఎటువంటి ప్రెసెన్సు సర్వవ్యాపకము సకల నామరూపములకు అతీతమైనవి నామరూప ప్రపంచానికి అంతకీ మూలంలో అధిష్టానంగా ఉండేటువంటి ప్రజెన్స్ ఏది గలదో అది శ్రీకృష్ణుడంటే పరంభావం దాన్ని ఈ పుట్టుటా గిట్టుట పుట్టుటా గిట్టుట సో ఏదో తెలిసినట్టు చెప్తారు ఒక ఆయన నన్ను అడిగారు దేవుడు నక్షత్రం మీకు తెలుసా అని అడిగారు దేవుడు పుట్టిన నక్షత్రం నేను దేవుడు పుట్టిన నక్షత్రం నాకు తెలియదు కానీ దేవుడు పుట్టలేదని మాత్రం నాకు తెలుసు దట్ ఐ నో ఒక ఆయన ఏమన్నారంటే వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టాడు నేను కూడా శ్రవణ నక్షత్రంలోనే పుట్టాను అని చెప్పాడు ఒక అంటే ముందు నేను పుట్టానని ఒక జ్ఞానం దేవుడు పుట్టేడని ఇంకో అజ్ఞానం వీడి ఆనందం ఏంటంటే ఈ రెండు నక్షత్రాలు ఒకటే అని వీడు ఆనందం ఏం చెప్పమంటారు ఏదో మరి ఏదో సందర్భంలో అలా చెప్తారు దానికి ఏదో అర్థం వేరే ఉండుంటుంది దేవుడు పుట్టలేదు శ్రవణా నక్షత్రంలో పుట్టాడు కదా పుట్టలేదు శ్రవణానక్షత్రంలో పుట్టాడని అది ఒక ఉపచారం అంటే సెకండరీ మీనింగ్ ఇట్ ఈస్ ప్రైమరీని దేవుడు పుట్టలేదు శ్రీకృష్ణుని అడిగారు నువ్వు ఎప్పుడు పుట్టావు నేను పుట్టలేదని చెప్పాడు దట్ ఈజ్ వాట్ నేను పుట్టలేదు ఇది నా జన్మ దివ్యం జన్మ అంటే పుట్టుక పుట్టుక అది ఎవడు తెలుసుకుంటాడో వాడు నన్ను పొందుతాడు అజం పుట్టుక నాశము మరణము లేని నా స్వరూపాన్ని ఈ మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఘనఛన్న దృష్టి ఘనఛన్నమర్కం యథా నిష్ప్రభం మన్యతే చాతి మూఢ ఇది చాలా మంచి పాయింట్ ఈ భాగవతంలోది ఇప్పుడు సూర్యుడు మేఘముల చేత కప్పివేయబడినాడు సూర్యుడు ప్రకాశించుటలేదు ఘనఛన్నం అర్కం నిష్ప్రభం మన్యతే సూర్యుడు కప్పివేయబడ్డాడు సూర్యుడు ప్రకాశించుటలేదు అని వీడు అనుకుంటున్నాడు అలా ఎవడైతే అనుకుంటున్నాడో వాడు అతి మూర్ఖుడు ఎందుకంటే మీరు ఆలోచించండి మేఘము సూర్యుణ్ణి కప్పివేస్తుందా మన చూపును కప్పివేస్తుందా చూపును కప్పివేస్తుంది సూర్యుడిని కప్పివేయదు సూర్యుడిని కప్పివేయడం ఏంటండి మీరు అసలు ఏమైనా ఒక్క పిస్తరా ఆలోచించండి సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో అక్కడ నిరంతరము మహాజ్వాలతో మండుతూ ఉన్నాడు సూర్యుడు ఈ మేఘం సూర్యుడిని కప్పేస్తుందా ఏమైనా అర్థం ఉందా కొంచెం పైకి వెళ్తే మసి అయిపోయి ఇవాపరేట్ అయిపోతుంది కాబట్టి మేఘం సూర్యుడిని కప్పివేయదు మరి ఎవళ్ళని కప్పివేస్తుంది నా చూపును కప్పివేసుకుంది ఘనఛన్న దృష్టి నిష్ప్రభం మన్యతే చాతి మూఢ వీడు అజ్ఞాని కాబట్టి దే సూర్యుడు ప్రకాశించటం లేదు అనుకుంటాడు అలాగే శ్రీకృష్ణుడు ఇప్పుడు లోకంలో లేడు ఒకప్పుడు లోకంలో ఉండివాడు తర్వాత వెళ్ళిపోయాడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ప్రస్తుతం వైకుంఠంలోనే ఉన్నాడు అంటే ఇంకొక ఆయన వైకుంఠంలో లేడు గోలోకంలో ఉన్నాడు అంటే మరో ఆయన అన్నాడు గోలోకంలో కూడా కాదు సాకేత లోకంలో ఉన్నాడు అని ఇంకొక ఆయన అన్నాడు సో ఈ రకంగా ఇక్కడే ఉన్నాడు మన ముందున్నాడు మన లోపల ఉన్నాడు సర్వమునందు వ్యాపించి ఉన్నాడు సూర్యుడు ఎప్పుడు ప్రకాశించకపోవడం అనేది ఉండదు సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అస్తమయము ఉదయము అన్నవి భూమి దృష్టితోటి మనం పెట్టుకున్న వ్యవస్థలు తప్ప సూర్యుడికి అస్తమయము లేదు ఉదయము లేదు తర్వాత పనిలో పని చెప్పేస్తున్నాను గ్రహణము సూర్యుడికి ఉండదు మీరు ఆలోచించండి చంద్రుడు సూర్యుడిని కప్పివేస్తాడా చంద్రుడు సూర్యుడిని కప్పివేయడం ఏంటండి చంద్రుడు కనుక ఒక్క పిసరు సూర్యుడి దగ్గరికి వెళ్తే మసైపోతాడు సూర్యుడికి ఏది గ్రహణం ఉండదు కప్పివేయడం ఉండదు ఏది ఉండదు మరి చంద్రుడు ఏమిటి కప్పివేస్తాడు కలెక్టివ్గా మనందరి దృష్టిని కప్పివేస్తాడు ఇప్పుడు తలుపు వేసేసారనుకోండి తలుపు వేసేస్తే అవతల ఉన్నది మన ఎవరికి కూడా కనపడకుండా అయిపోతుంది ఆ రకంగా మానవలోకంలో భూలోకం మీద ఉండే జనులు అందరి దృష్టికే అడ్డుపడిపోతాడు చంద్రుడు అడ్డుపడిపోతే మనం ఏమంటాం అదిగో సూర్యుడిని చంద్రుడు కప్పివేశాడు లేకపోతే ఏదో ఇంకోటి ఏదో అయింది గ్రహణం వచ్చింది రాహు వచ్చి కప్పేశాడు కేతు వచ్చి తినేసాడు ఏదో అంటాను సో అలాగేమీ కాదు గ్రహణం సూర్యుడికి ఉండదు మన దృష్టికే ఉంటుంది మన దృష్టికే కప్ కవరు ఉంటుంది ఈశ్వరుడికే కవరు ఉండదు దీన్నే యోగమాయ అంటారు అజ్ఞానం చేత మన కంటికి ఉన్న తెరని ఇంకొక దాని మీద ఉందని భ్రమపడ్డం యోగమాయా సమావృత మానవుడు అజ్ఞానం చేత తెలుసుకోలేకపోతున్నాడు ఒకసారి అంతకు ముందు శ్లోకంలో భాష్యం కంప్లీట్ చేసేద్దాం మమ అవ్యయం వ్యయరహితం అంటే వినాశము లేని తత్వము అనుత్తమం నిరతిశయం ఇంతకంటే గొప్పది అతిశయము లేని తత్వము మదీయం భావం నా యొక్క సద్రూపమైనటువంటి తత్వమును అజానంత తెలియని వారు మన్యంతే ఇర్థ సో సర్వవ్యాపకమైన ఆ సద్రూపము ఈశ్వరుని యొక్క తత్వము అని తెలుసుకొని వాళ్ళు ఈశ్వరుడు ఒక వ్యక్తి అనుకుంటారు వ్యక్తి మాపన్నం మన్యంతే తర్వాత శ్లోకానికి భాష్యం నేతి నాహం ప్రకాశ సర్వస్యోకస్ నేను సకల మానవులకు తెలియబడుటలేదు ఉన్నాను ఎవరో కొంతమంది తెలుసుకునేవాళ్ళు నన్ను తెలుసుకుంటూనే ఉన్నారు కానీ సకల మానవులకు నేను తెలియబడుటలేదు నాహం ప్రకాశ సర్వస్య ఇంకేతనే ఈ అజ్ఞానం ఎలాంటిదంటే కంఠగత చామీకర న్యాయం ఇంతకుముందు చెప్పాను ఒక అమ్మగారికి ఒక మహారాణికి ఒక డైమండ్ నెక్లెస్ ఉంది ఈ డైమండ్ నెక్లెస్ కనబడ్డం మానేసింది పొద్దున్నే కనబడడం మానేస్తే ఆ పరిచారికలకి అందరికీ చెప్పి వెతికిస్తోంది ఆవిడ ఆవిడ కూడా వెతుక్కుంటో డైమండ్ నెక్లెస్ కోసం ఈ మాట రాజుగారికి తెలిసిందే రాజుగారు మంత్రి గారు కబురు పెట్టారు ఎందుకంటే సమస్యలన్నీ మంత్రిగారు పరిష్కరించాలి కదా మంత్రిగారు వచ్చారు వచ్చి ఏమిటండి అంతలా వెతికిస్తున్నారు ఏమిటి సమస్య ఎవటో చెప్పండి అని అడిగారు రాణిగారిని సమస్య ఏమిటండి డైమండ్ నెక్లెస్ కొన్ని కోట్ల ఖరీదు అది కనపట్టలేదు అని చెప్పింది ఆవిడ ఆయనకు అర్థమైపోయింది విషయం ఆయన ఏమన్నాడంటే పరిచారకులను మీరు వెతకడం మానేమన్నాడు అంటే ఆవిడన్ని వెతకపోతే ఎలా కనపడుతుంది ఇప్పుడు వస్తువు పోతే వెతికితే కనపడుతుందా వెతకకుండా కనపడుతుందా వెతికితే కనపడుతుంది కర్మ చేస్తే మోక్షం వస్తుంది దాన్ని అలాగని దట్ ఈస్ వాట్ డిట్ ఈస్ కర్మణా మోక్ష అలాగే వెతికితే కనపడుతుంది కాబట్టి వెతికేసుకున్నాం మానేసేయన్నాడే సరే మానేశారు ఆయన మంత్రి గారు చెప్తే మానేశారు ఈవిడ్ని నువ్వు వెతకడం మానేమన్నాడు అంటే మరి వెతకపోతే ఎలా కనపడుతుంది నువ్వు మానేసే ముందు వెతకడం మానేసింది ఆవిడ చాలా స్థిరంగా నిలపడు మనస్సులో ఉండే కల్లోలమంతా తీసిపారాయి మరి నా నెక్లెస్ మాట నీ నెక్లెస్నే చెప్తా నువ్వు స్థిరంగా నిలపడు సరే రాణి గారు మంత్రిగారు ఏం ఉండే శ్రద్ధతోటి స్థిరంగా నిలబడింది కూర్చోమన్నాడు కూర్చున్నాడు ఇప్పుడు నువ్వు చేయి ఎలా తీసుకో తీసుకుంది నీ వైపు పెట్టి చేయా ఆ పెట్టింది నీ మెడలో చేయ పెట్టుకో మెడలో పెట్టుకుని నెక్లెస్ దొరికింది అని దీన్ని కంఠగత చామీకర న్యాయము నెక్లెస్ దొరికిందా లేక అజ్ఞానం చేత దొరికినట్టు అనిపించిందా దేవుడు అంతే ఏది అజ్ఞానం చేత దూరంగా ఉంటుందో అది వాస్తవంగా దూరంగా ఉండదు దగ్గరగానే ఉంటుంది దగ్గరగా ఉండి మీరు దేన్ని తెలుసుకోపోతారో తెలుసుకోలేకపోతారో అది ఎంతో దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో తద్దూరే తద్వంతికే తత్ ఆ పరమాత్మతత్వము దూరే చాలా దూరంగా ఉంది ఎంత దూరంగా ఉందో తెలుసిన ఇప్పుడు ఇక్కడి నుంచి వెర్టికల్గా చూసుకోండి మీరు చంద్రలోకము ఆ పైన ఆదిత్యలోకము ఆ స్వర్గము ద్యులోకము ఆ తపహ జన మహా సత్యం ఏడు లోకాలు వచ్చేసాయా భూహు భువహ మొత్తం ఏడు లోకాలు వచ్చాయి కదా ఆ సత్యలోకానికి పైన ఎడమవైపు కైలాసం ఉంటుంది ఎడంవైపు ఉంటుంది కొంచెం లోవర్ కదా కైలాసం ఏమంటే ఇంకొంచెం పైకి వెళ్తే కుడివైపు గోలోకం ఉంటుంది ఆ పైన వైకుంఠలోకం ఉంటుంది ఎంత దూరం ఉంది ఇప్పుడు తద్దూరే నేను ప్రశ్న అడుగుతా చెప్పండి మీరు సూర్యుడికి ముందు నిలబడి ఉద్యంతమస్తంత మాదిత్యం అభిధ్యాయన్ ధ్యానం చేస్తున్నారు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు మీకు ఎంత దూరంలో ఉన్నాడండి అది ఇంకోలా అడుగుతా చెప్పండి సూర్యుడు పది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా లేక మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడు కానీ వీడేమనుకుంటాడు సూర్యుడు నాకు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు తద్ధూరే సూర్యుడు కోట్ల మైళ్ళ దూరంలో ఉండడం ఏంటండి సూర్యుడు మీ కంట్లో ఉన్నాడు అండి కంటికి సూర్యుడు అధిష్టాన దేవత వల్లండి అది వైదికం లౌకికం కూడా సూర్యుడు మీ కంట్లో ఉన్నాడా కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడా కోట్ల మైళ్ళ దూరంలో ఉంటే మీకు ఎలా కనపడ్డాడు మీ కంట్లో ఉన్నాడు కాబట్టి మీకు కనపడ్డాడు తెలుసుకోకపోతే దూరే తెలుసుకుంటే అంతకే మానవుడు మూఢుడు కనుక అంటే వ్యామోహితుడు కనుక ఈ వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చింది వీడు నామరూపాలు ఫిక్స్ చేసి పెడతాడు ఇప్పుడు ఓ మహాత్ముడి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి నాకు దేవుడు దర్శనం అవ్వాలి మీరు దర్శనం చేయిస్తారా అని అడిగాడు అడిగితే ఆ మహాత్ముడు అన్నాడు అంటే దేవుడు తీరా దర్శనం అయితే నీకు ఎలా తెలుస్తుందిరా దేవుడు నీకు తెలియాలి కదా గుర్తు ఎలా పడతావు అని అడిగారు అంటే ఆయన అలా దేవిటండి అలా అడుగుతారు తెలియకపోవడం ఏంటి నాలుగు చేతులు ఉంటాయి శంఖం చక్రం కదా కత్తి పట్టుకుని ఉంటాడు తెలుస్తుంది నేను గుర్తుపడతాను పట్టు పంచి కట్టుకుని ఉంటాడు పైగాను కిరీటం పెట్టుకుని ఉంటాడు నాకు బాగా గుర్తే నేను గుర్తుపడతాను నాకు చూపించండి అన్నాడు అంటే ఆయన ఒక కర్ర తీసుకున్నాడు తీసుకుని ఒక్క దెబ్బ కొట్టండి ఎలా నీకు దేవుణ్ణి ఏం చేస్తావు చూపిస్తే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు ఇప్పుడు నీకు దేవుడు ప్రతి కణంలోనూ వ్యాపించి ఉన్న దేవుణ్ణి నువ్వేమో ధరించావు ఏమీ చేయలేదు ఏముడిని తెలుసుకోలేదు ఆయన వచ్చి నీ ముందు పట్టుపుంచ కట్టుకుని నిలబ కిరీటం పెట్టుకుని నిలబడితే ఏం చేస్తావు మీరే ఆలోచించండి ఏం చేస్తారు మీ దేవుడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చేటనుకోండి ఏం చేస్తారు వాట్ విల్ యూ డూ థింక్ అబౌట్ ఇట్ అది చాలా బాగుంటుంది ఎంతసేపు బాగుంటుంది చాలా ఓ ఐదు నిమిషాలు బాగుంటుంది ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు నేను కూడా మీతో పాటే వస్తానంటాడు అనుకోండి ఆ దేవుడు కాబట్టి ఇదేం పద్ధతి కాదు కనుక సో నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత కాబట్టి అతిమూఢుడై దేవుడు గురించి ఏవో కల్పనలు చేసుకుని ఆ దేవుడు నాకు కనపట్టలేదని కనపడుతున్నా ఒకడు వచ్చి నేను దేవుణ్ణి చూశాను అంటాడు అదొకటి మీకు చూపిస్తానంటాడు ఏదేదో చెప్తాను సో ఈ దేవుళ్ళు చూపిస్తారని వాడు చాలా ఉంది ఒక ఆయన చెట్టు మీద కూర్చుని ఉంటాడు మీకు దేవుళ్ళు చూపిస్తారు అని అంటాడు ఎప్పుడు చూపిస్తారంటే సాయంకాలం ఆరు గంటలకు చూపిస్తాను అంటాడు అప్పుడు మొత్తం ఊరంతా తెలిసిపోతుంది ఈ వార్త ఊళ్ళో ఉన్న ఉంటారు ఆరు గంటలకి వెతకడం కోసం ఆయన ఆరు గంటలకి ఏదో చేస్తాడు దేవుళ్ళు చూపించడం లేదు ఏం లేదు ఏదో చూపిస్తాడు దేవుణ్ణి ఈ చెట్టే దేవుడు అనో ఏదో అంటాడు సో ఎనీవే మానవుడు ఆత్మస్వరూప ఆత్మస్వరూపంగా మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాడు సర్వ జగత్తుకి అధిష్టానంగా సద్రూపంగా మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతాడు ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాసులో మనం ఫినిష్ చేద్దాం ఓం పౌర్ణమ పౌర్ణమి